సో పరతంత్ర ప్రజ్ఞాతి నా అకస్మాత్ స్మృతి విశేష విషయ పక్షపాతో యుక్త అంటే అర్థం వాడి అభిప్రాయం ఏమిటంటే ఎవర నువ్వు అందరూ నీకు మల్లాగా స్మృతులన్నింటినీ ఎదురుకుండా పెట్టుకుని వేదవచనాన్ని అక్కడ ఈ స్మృతులు వాటితో కంపేర్ చేసి ఇది కరెక్ట్ అని నిర్ధారించుకునే శక్తి అందరికీ ఉండదు మందమతులు ఉంటారు వాళ్ళు ఏమిటంటే ఇతరులు చెప్పిందాన్ని స్వీకరిస్తారు స్వీకరిస్తారు ఆ ఇతరులు కొంచెం మంచిగా సింపుల్గా ఉన్నారనుకోండి వాడు స్వీకరించను కూడా స్వీకరించారు వీడు సరైన వాడు కదలే అనుకుంటారు ఆ ఇతరుడు వేర్థ సింహాసనం బంగారంతో తయారు చేసి పెట్టుకున్న దాని మీద కూర్చొని చెప్పాడు అనుకోండి పక్కన ఆర్కెస్ట్రా పెట్టుకున్నాడు అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారంటే అబ్బా ఎవట గొప్పవాడిగా అనుకుంటారు స్వతంత్ర ప్రజ్ఞలు అలా ఉంటారు హఠాత్తుగా ఒక్కసారిగా అకస్మాత్ అంటే ఒక్కసారిగా ఈ స్మృతిలో ఈ విశేషము కాబట్టి మనం ఈ స్మృతి పక్షాన్ని వహించాలి అనే తెలివితేటలు వాళ్ళకి ఉండవు అటువంటి వాళ్ళు కపిల మహర్షిని చూసి ఆయన యొక్క మహిమకు ఆకర్షితులై కపిలు యొక్క స్మృతిని స్వీకరిస్తారు ములవడవు కాదన్నానికి అనే ఆర్గ్యుమెంట్ కష్ట చిక్ చిక్పక్షపాస్తే సతీ పురుషమతి వైశ్వరూప్యైన తత్వాన ప్రసంగా అది ఇప్పుడు ఏమండీ ఒక ఆర్గ్యుమెంట్ చూడండి మీరేమో పండితులు మీరు స్వతంత్రంగా ఆలోచిస్తారు మీరు ఆలోచించి ఏ ఏ స్మృతి వచ్చాము ఏ సిద్ధ పురుషుని సరిగ్గా యోగ్యంగా ఉన్నదో అంటే యోగ్యం అంటే ఏమిటి స్థుతిలో చెప్పిన దానికి అనుకూలంగా ఉండాలి రేషనల్గా కూడా ఉండాలి ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు స్వీకరిస్తారు లోకంలో మందమతులు ఉంటారు వాళ్ళకేమిటంటే ఎదరవాళ్ళు చెప్పిన దాన్ని స్వీకరించడమే వాళ్ళు వాళ్ళకి ఈ కపిలుడు కనపడతాయి కపిలుడు కాలంలో కపిలుడు కనపడతాడు ఈ కాలంలో ఎవరు కనపడతారు ఆ కపిలుడు యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేసి వాడు ఎవడో ఉంటాడు వాడు ఒక ఒక మఠమో ఏదో పెడతాడు ఆ పరంపరలో వాడిని నేను మా మూల కపిలుడు మాది కపిల అని పెట్టుకుని ఆ కబీరు మఠమోనో కపిల మఠం లాగంటే ఒక పేరు పెట్టుకుని ఆ మూల పురుషుడి నుంచి వచ్చింది వైది అని చెప్పేసి చెప్తాడు చెప్పి వాడు ఏదో ప్రచారం చేస్తూ ఉంటాడు చేస్తూ అదిగో ఇతను చెప్పింది కరెక్టే అవుతుంది ఎందుకంటే ఇది ఒక కపిలుడైన సిద్ధ పురుషుడి నుంచి వచ్చింది ఇప్పుడు దీన్ని పట్టుకుని వేదంతో పోల్చి చూసి ఆలోచన చేసేంత సామర్థ్యం అక్కడ ఉన్న జనులకు లేదు కాబట్టి వాళ్ళు దాన్ని అనుసరిస్తారు ఇంట్లో తప్పే ఉంది అనే ఆర్గ్యుమెంట్ మీరు పెడితే అప్పుడు శంకర్లు ఏమంటున్నారంటే చూడు పురుషమతి వైష్ణరూపన మనిషి యొక్క బుద్ధి అనేక రూపాలుగా ఉంటుంది ఒక్కొక్కటి బుద్ధి ఒక్కో రూపంగా ఉంటుంది దీంట్లో తెలుగు సామెత కూడా ఒకటి పలు రత్నములు బుద్ధుల్ అంటే సామెత కూడా ఉంటుంది యొక్క బుద్ధులు అనేక రూపాలుగా ఉంటాయి ఒకడు అదిగో కపిలుడు ఆయన దగ్గర నుంచి వచ్చింది ఇదే సంప్రదాయము ఇదే కరెక్ట్ అని ఒకడు పెట్టు ఆ కబులు అది తీసేయండి మాది అచారామతము శివరామ దీక్షితులనే ఆయన పెట్టింది అది దాన్ని పీఠం శివరామ దీక్షితులు చెప్పింది ఏదో అదే కరెక్టు అది నాకు వచ్చిందని ఇంకొకళ్ళు అంటాడు ఇంకొకళ్ళు అంటాడు ఆ బాబా పోయి నేనే నేనే ఆ బాబా అవతారం ఈ అవతారవాదం వచ్చిన తర్వాత వచ్చినంతటి సమస్యలు ఇన్ని అన్ని పావు ఆ బాబా గారు పుట్టుమొట్టి బాబా గారు కదా ఆయనే మళ్ళీ నేను అవతారం ఆయన పోయి నెల అయింది నీ వయసు చూపిస్తే ముప్పై ఏడు నువెళ్ళయ్యేవతారం అని అడిగితే ఆయన పోయిన వెంటనే నాలో ప్రవేశించాడు నేను రెడీ అవుతూ ఉన్నాను అలా పోవడం ఏమిటి ఇక్కడ ప్రవేశించారు అని కాబట్టి ఆయన సిద్ధాంతాన్ని నేను ప్రచారంలో చేస్తున్నాను కాబట్టి నా మాట మీరందరూ అనుసరించాలి అని ఇంకొకటి ఈ రకంగా మేము దత్త సంప్రదాయానికి చెందిన వాళ్ళము గులాబ్బాబా గారు మాకు ఒక కనపడి ఈ సంప్రదాయాన్ని అందజేస్తున్నారు అప్పటి నుంచి కూడా జయ గురు దత్త అంతా మేమేమో దీన్ని అనుసరిస్తూ ఉన్నాము అని ఇంకొకటి అంటాడు దత్త సేవక్ అని పేరు పెట్టుకుని ఇంకోహటాడు ఇంకొకటి అంటాడు అయ్యప్ప కళ్ళలో రాత్రి దేవాలయం కట్టించుకున్నాడు నేను కట్టించాను నేను గురుస్వామిని నేను గురువుని నేను చెప్పిందే కరెక్ట్ అయ్యప్ప గురించి నేను చెప్పిందంతా మీరు అనుసరించండి అని ఇంకొకటి అంటాడు కాదు మఠాలు పీఠాలు మా మఠమే సుందేరి మఠమే ఫాలో అవ్వాలి కంచకామగంట మఠం అది మఠమే కాదు దాన్ని శంకర్లు పెట్టలేదు మా మఠాన్ని పాటించాలి అది కుంభకోణం నుంచి వచ్చింది మఠం అసలు కుంభకోణం అనే పేరంటేనే దాంట్లోనే మోసం ఉందని తెలుస్తూనే ఉంది అసలు కుంభకోణం ఎక్స్ప్రెషన్ వేళ వచ్చింది కాబట్టి మఠం కాదు వాళ్ళు పనికి రాదని ఓ మఠం వాళ్ళు వెళ్తారు వాళ్ళ మాట మీరు పట్టించుకోదు శంకర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏరుపు ముఖం కాళ్ళని వాళ్ళ ముఖాన్ని వాళ్ళని ఏడిపించకూడదనే ఒక ప్రేమతో వాళ్ళ ముఖాన్ని మఠం ఒకటి పారేసి అప్పుడు వేగంగా నడుచుకుంటూ మా దగ్గరకు వచ్చి మా మఠం పెట్టి ఇక్కడే ఆయన వ్యాస్ దేశత్యాగం కూడా ఇక్కడే చేశాడు కాదయా కేదార్నాథ్ లో అది వితృప్త సమాధి అది యథార్థమైన సమాధి కాదు అసలు సమాధిని మేము చూపిస్తాం రండి అని చెప్పేసి వాళ్ళు ఏదో చిన్న గుట్టం ఒకటి చూపించి ఇది అసలు సమాధి అని వాళ్ళు కాదు ఇంకొకటి కాబట్టి మేము పరతంత్ర ప్రజ్ఞలో మాకేం తెలీదు ఎవరు ఏదైనా పెద్దవాళ్ళు చెప్పింది మేము అని మీరు ఈ రకంగా తప్పించుకుపోయేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నష్టపోతారు సుమా ఇప్పుడు ఎవళ్ళ పక్షాన్ని పట్టిన మీద ఉంటారు అందరూ పరతంత్ర ప్రజ్ఞలే ఎవరికి స్వతంత్రంగా ఆలోచించే అవకాశం లేదు ఏదో ఒక్క సిద్ధాంతం ఉండి అది లేదని చెప్పిన దానికి అనురూపంగా ఇంకా వీళ్ళందరూ సమంతతాపు ఆలోచించుకునే శక్తి లేదు వాళ్ళు ఏదో అలా దాన్ని అనుసరిస్తారు కృతార్థమవుతారని మనం చెప్పచ్చు ఒక సిద్ధాంతం కాదా పురుషమతి వైశ్వరూప్యే మనుషుల బుద్ధులు ఒక్కొక్కటి బుద్ధి యొక్క రూపం ఒకలా ఉంటే ఇంకొకటి బుద్ధి యొక్క రూపం ఇంకొకలా ఉంది ప్రతి వాళ్ళు తాను సిద్ధ పురుషున్నానో లేకపోతే ఫలానా సిద్ధ పురుషుని యొక్క అనుచోదుగా ఉన్నానో చెప్పుకుని వీళ్ళేమో తమ తమ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మేము మందమతుల మండి మాకంతటా మాకు తెలుసుకునే శక్తి మాకు లేదు మాకు తోచిన దాన్ని మేము అనుసరిస్తాము మాకు దగ్గరలో ఉన్నదాన్ని మేము అనుసరిస్తాము అని మీరు ఆ రకంగా కనుక మీరు స్వీకరించినట్లయితే తత్వం ఇది అనే వ్యవస్థ చేసేటువంటి లేకుండా అయిపోతుంది తత్వ అవ్యవస్థాన ప్రసంగ తత్వము అంటే యథార్థ యథార్థము సత్యం ఇది అని ఒక వ్యవస్థ చేసేటువంటి పరిస్థితే అయిపోతుంది కాబట్టి మేము పరతంత్ర ప్రజ్ఞులము అని ఆ విధంగా మీరు తప్పించుకుపోయే ప్రయత్నం చేయవద్దు ఒకసారి నా దగ్గరికి వచ్చారు స్వామీజీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చెప్ప తప్పకుండా చెప్తాను మీరు చెప్పండి ఏమిటో మేము అజ్ఞానులం అనుకోండి మేము ప్రతి జ్ఞానం గల వాళ్ళ ఏం మేము అజ్ఞానులము అయినా కూడా మా అజ్ఞానాన్ని మీరు మన్నించి చెప్పాలి అంటే నేను నేను చెప్పను మీరు వెళ్ళిపో ఎందుకంటే మీకు ఏదో కొంత తెలిసి తెలియని దాని గురించి అడిగితే చెప్తాను కానీ నేను మీరు ఊరు మొత్తం మీద మొత్తం మీద ప్రారంభంలోనే మీరు అజ్ఞానులు ఇంకా మీరు అడగనవద్దు నేను చెప్పనవద్దు ఆయన కంగుతున్నాడు అదేవిధంగా అలా అంటున్నా అవునండి మీరు కొంత చదివి తెలుసుకుని తెలియని దాన్ని నన్ను అడుగుతున్నారేమో నేను చెబుదామేమో అనుకుంటున్నాను కానీ మేము అజ్ఞానంలోనే మీరు ముందు ప్రతిజ్ఞ చేసి అజ్ఞానాన్ని ఆశ్రయించి పట్టుకుని నన్ను చెప్పమంటే నేను తెలిసిన వాళ్ళకి చూస్తా కానీ సుఖరాపు తెలియని వాళ్ళకి చెప్పడం నాకు చేత కాదు మీరు కుహాలనివ్వగానే అడగానే నేను చెప్పాలి అని నేను అని సమాధానం చెప్పాను సత్సాంగం కాబట్టివంటి క్లవర్నెస్ నేను అతి తెలివి చే అతి వినయం ధూత లక్షణం ఇటువంటి అతి వినయము అతి తెలివి చేదర్శించవద్దు మేము మందమతులం అండి మేము అల్ప ప్రజ్ఞలము పరతంత్ర ప్రజ్ఞులము మా దగ్గర బాబా అలా చెప్పారు బాబాగారు ఉన్నారు ఆయన అలా చెప్పారు అదే మేము మా గురువు ఆయన ఇలాంటి వేషాలు మీరు మీ ఇష్టం మీ డబ్బులు మీవే జీవితం మీదే మీరు ఖర్చు పెట్టుకోండి మీ జీవితాన్ని మీరు వాడుకోండి మీరు తోచినట్టు మేము అలాడు కాదంటాడు కానీ తత్వగుణం వ్యవస్థ వ్యవస్థ చేసేటువంటి పరిస్థితి మాత్రం అలా ఉండదు తస్మాత్ పశ్చాయి స్మృతి విప్రతిపత్తి సృత్యనుసారాననుసార విషయ వివేచన సన్మార్గే ప్రజ్ఞా సంగ్రహణీయా నేను చెప్పిన శంకరులు అందమైన భాషలో చెప్పారు నేను చెప్పిందే చెప్పారు కాబట్టి సత్యాతి అంటే అల్పప్రజ్ఞ గలవాడు కూడా మాకు అల్పప్రజ్ఞ మాకు పెద్ద ప్రజ్ఞ మాకు లేదు మాకు ఆలోచించి తెలుసుకునే శక్తి తెలివితేటలు మాకు లేవు అనే అని అన్నవాడు కూడా కొద్దిగా తెలుగుతేటలు తెచ్చుకోవాల్సిన అవసరము కలదు నేను అసలు తెలివితేటలు అనేవి నా దరిదారు మీరు ఎంతవరకు రానివ్వలేదు ఈ పైన కూడా నేను రానివ్వను అనే వేషాలు కుదరవు మీరు డబ్బు అలాగే ఉంటున్నారా ఆస్తిపాస్తుల దగ్గర అలాగే ఉన్నారా బ్యాంకు ప్రొసీజర్స్ తెలియవు కదా మీకు నేను అల్పప్రజ్ఞ ఉండండి నాకు బ్యాంకు ప్రొసీజర్స్ ఏం తెలియవు నేను సంస్కృతం లోపుకున్న తప్పితే ఇంగ్లీష్ నేను ఎడగను అని చేత ఆయన ప్రొసీజర్స్ అన్నీ తెలుస్తుంది చక్కగా ఆ బ్యాంకు వాడి కూడా ఎక్కువ తెలుస్తుంది వ్యవహారం చేస్తున్నారా కాబట్టి ఇటువంటి అతి తెలుగుచేటలు మీరు ప్రదర్శించవద్దు తస్ అంటే పరతంత్ర ప్రజ్ఞ మీరు తక్కువ ప్రజ్ఞ మాట అంగీకరిద్దాం ఎంతో కొంత ప్రజ్ఞ మీకు ఉన్నది కనుక మీరేం చేయాల్సి ఉంటుంది స్మృతి విప్రతిపత్తి ఉపన్యాసేనా ఈ స్మృతి గలదు ఇది స్మృతి ఈ స్మృతికి స్మృతితో విరోధము కలదు ఇంకొక స్మృతి దీనికి ఆ స్మృతితో విరోధము లేదు అని ఈ విధమైనటువంటి ప్రసంగాన్ని మీరు చెయ్యండి మీరు అలాంటి ప్రసంగం చేయండి మాకు మేము మంత్రపతులము అని తప్పించుకోవద్దు మీరు అటువంటి ప్రసంగం చేయండి ఎలాగంటే నేను ఫ్లారిడా వెళ్ళాను నేను వెళ్ళకముందే అక్కడికి ఒక వైష్ణవాచార్యులు వచ్చి ద్వైతాన్ని బోధించి వెళ్ళారు ద్వైతాచార్యులు వచ్చి ద్వైతాన్ని బోధించి నేను అద్వైతం కొట్టుకుని నేను వాళ్ళు నన్ను సత్సంగంలో కృష్ణ వెళ్ళారు మూడు రోజుల ఫలానా స్వామిజీ వచ్చి వెళ్ళానండి ఆయన ద్వైతమో ద్వైతమో ద్వైతమో అని తల కొట్టుకుని మా కొట్టి మా అందరి చేత ద్వైతం అని నువ్వు ఇప్పుడు వచ్చి అద్వైతం అని నువ్వంటున్నావు మేమేది అనుసరించాలి అని అడిగాను అడిగితే నేను చెప్పాను నేను నేను చెప్పిన సమాధానం విని ఆయన కవి తిరిగినంత పనైంది నేనన్నాను నువ్వు ఇండియాలో చదువుకుని ఎంఏయో ఎంఎస్టీలో చదివి ఫస్ట్ క్లాస్ సంపాదించి అమెరికా వీసా సంపాదించి అక్కడ ఇండియాలో ఛాన్స్ దొరికితే వీసా ఇచ్చే పక్షంలో ఆన్ అరైవల్ వేసా ఇస్తాము అని కనుక అమతికం గవర్నమెంట్ అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈ దేశకుని వచ్చేటానికి కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు ఆన్ అరైవల్ వేసా లేదని చెప్పేసి ఆదారు లేకపోతే ఈత కొట్టుకుంటూ అలాంటిది నువ్వేమో చదివి వేసా సంపాదించి ఇంత ప్రజ్ఞను చూపించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఎంప్లాయర్ ని మెప్పించి డబ్బు సంపాదించి ఇప్పుడు వేదాంత క్లాసుకు వచ్చావు కదా కాబట్టి అద్వైతం ఫాలో అవ్వాలా ద్వైతం ఫాలో అవ్వాలా నువ్వే నిర్ణయించుకోవాలి తప్ప ఆ పూచి నా నెత్తడుతున్నావు నువ్వు నువ్వు అంత మందమటివేమీ కాదు నువ్వు కాబట్టి నువ్వు పనిచే నువ్వు ఆలోచించుకో నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి నీకు నేను రెండు సూచనలు చేస్తా ఒకటి ఉపనిషత్తులు కేవలము సత్యము అద్వైతము అని చెప్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక తీసుకో ఈశావాస్యం తీసుకో లేకపోతే తైత్రీయం తీసుకో ఏదైనా ఒక ఉపనిషత్తు పట్టుకో దాని అనువాదాలు దొరుకుతున్నాయి అనువాదం సంపాదించి చదువు నెంబర్ వన్ రెండు సైన్స్ సత్యము ఒక్కడియే తప్ప అనేకము కాదు అని చెప్తావు నువ్వేదో కొద్ది గొప్ప సైన్స్ చదివిన ఈ మాటికి నీకు ఆ విషయం తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే ఇప్పుడైనా సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాసాలు సంపాదించి చదువు సైంటిస్టులతో మాట్లాడి మాట్లాడి అద్వైతమా ద్వైతమా నువ్వు నిర్ణయం చేసుకో అంతేకాని నేను చేస్తే నీ నిర్ణయం ఎలా అవుతుంది అని నేను చెప్పాను సమాధానం మీకు అర్థమైందండి పాయింట్ కాబట్టి మేము మంద ప్రజ్ఞులము స్వతంత్ర ప్రో చెప్తే తెలుసుకోవడమే తప్పు మాంతరమేం తెలుసుకోలేము అనుకున్న వాళ్ళు కూడా స్మృతి విప్రతిపత్తి ఉపన్యాసేనా కూడా ఈ ప్రసంగం చేయాలి ఈ స్మృతికి శృతిలో విరోధము గలదు ఈ స్మృతికి విరోధము లేదు అనే ప్రసంగాన్ని చేసి విషయ వివేచనము చేయాలి డిస్క్రిమినేషన్ చేయాలి ఏమిటి విషయము ఇది అది అని చేయాలి ఏమిటది శృతి అనుసార శృతి అనానుసార అనే వివేచనం చేయాలి ఈయన ఏదో సిద్ధ అంటున్నారు బాబా అంటున్నారు లేకపోతే గొప్ప మహాత్ముడు అంటున్నారు శక్తిపాతం అంటున్నారు కానీ ఈయన శక్తింది ఏమిటి లెటర్ స్పూర్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఐదో ఆరో ఒక ఐటమ్ మీద రాసుకుని వీటివి ఈ ఐదు చెప్తున్నాడు ఈయన ఈ ఐదు పాయింట్లు శృతికి అనుకూలంగా ఉన్నాయా లేదా ఎదుపా నీకు శృతి తెలియతే శృతి తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ టాపిక్ మీద శృత ఏం చెప్తుందని తెలుసుకో తెలుసుకుని కంపేర్ చేసుకో ఆ విధంగా శృతి అనుసార ఒకవేళ అనుసరించడం లేకపోతే ఇదిగో ఈయన శృతి చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తున్నాడు అని ఆ వివేచనం అంతమటుకు ఆ మాత్రం మీరు చేసి మీరే నిర్ణయించుకోవాలి నిర్ణయం ఏది సన్మార్గము అని నిర్ణయించుకుని మీకున్న కొద్దిపాటి ప్రజ్ఞని ఆ సన్మార్గంలోనే మీరు ప్రసరింపజేయాలి తప్ప మాకు ప్రజ్ఞ చాలా ఉన్నది అని చెప్పేసి తప్పించుకుపోయేటువంటి పారిపోయేటువంటి ప్రయత్నం మీరు చేయవద్దు చేసినట్లయితే మీరు పురుషార్థం నుంచి వంచికోలేకపోతారు తెలిసింది కదండి అలాగే చెప్పాలి అంతేగాని మా మార్గమే సన్మార్గము మీరు పరిశీలన మీరు ఫాలో నన్ను ఫాలో కండి అని చెప్పకూడదు దట్ బికమ్స్ అ సైకలాజికల్ డిపెండెంట్ అలా చెప్పకూడదు మీరు హృషికేసి వెళ్ళారనుకోండి అక్కడ మీరు ఒక సర్లాంగు దూరం నడిచేప్పటికీ మీరు అరడగను మహాత్ములు అరడగను సిద్ధాంతాలు అరడగను ఆశ్రమాలు కనపడతాయి ఇప్పుడు అరడదను ఫాలో అవుతారా అది ఏది లాటరీ వేసి ఫాలో అవుతారా అది వేసి ఫాలో అవుతారా మీరు వివేచనం చేయాలి ఒక మన ఇండియా కాదు కదా సంప్రదాయం తెలుసున్నవాడు కాదు కదా ఆయన మాటని మీరు ఎలా స్వీకరించి స్వీకరించవచ్చునా అని అడిగినా నేను చెప్పాను నువ్వు పనిచేయవా ఆయన స్వత్సంగం విన్నావా లేదు మరి విను రోజు ప్రసంగాలు విన్నావా అది లేదు అది చదువు ఆయన ప్రసంగం విను విని నిర్ణయించే అంతేకాని ఆయనేమో నియోవేద అంటే ఆయనకేమో స్పిరిచువల్స్ తెలియవు అని అలాగే తోసి కూర్చోదు కూడా అలాగే వెళ్ళి ఆయనే కౌలించుకోమని కూడా నేను అన్నాము ఊరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కాదండి మేము పరతంత్ర ప్రజ్ఞులమండి మీరంటే పండితులు మీరు స్వతంత్ర ప్రజ్ఞలు మేము పరతంత్ర ప్రజ్ఞలము మరి అయితే పరతంత్ర ప్రజ్ఞలైతే మరి మీరు చక్కగా డ్రస్సు అది బాగానే బంగారుకు లాకెట్ కూడా వేసుకున్నారు మరి అదంతా ఎక్కడి వచ్చింది అంత పరతంత్ర ప్రజ్ఞలైతే అంటే అర్థం ఏంటి డబ్బు దిగుగా లోక వ్యవహారాల దగ్గర కావాల్సినంత ప్రజ్ఞ చూపిస్తారు శాస్త్రం దగ్గర వచ్చారు మీకు ఒక నెట్టి మీరు పెట్టేసి కథించుకుపోయేటువంటి అతి ధూర్త వినయాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు జనాలు అలా ఉంటారు కనపడగానే స్వామీయే నమోభాకం నమోవాకం మీరు మహాపురుషులన్నీ తెలుస్తున్నవారు మేము ఎందుకు పనికి రాని వాళ్ళని ఏమీ తెలుసున్నవాడంటారు నేను ఉత్త నేను ఎందుకు పొరగాలి వాళ్ళను ఎందుకు ఏవి తెలియదు నా జ్ఞానం సున్నా అని ఈ విధంగా ఇలా మాట్లాడేవాడు చూస్తే అతి వినయం దోషం దక్షిణించేప్పుడు చాలా చాలా స్వామిజీ నాకు ఎంత దక్షిణ నాకు తెలియదు నా దగ్గర నా బ్యాంకులో ఒక పది లక్షల అకౌంట్ ఉంది ఎంత దక్షిణ ఇవ్వాలో తెలియస్తున్నంత ప్రజ్ఞ కూడా నాకు లేదు నాకు పది లక్షల అకౌంట్ ఉందని మాత్రమే తెలుసు అంతకు మించి ఇంకా నాకేమీ తెలియదు ఎంత దక్షిణం ఇవ్వాలో మీరు చెప్పేసేది నేను ఇచ్చేసి ఇస్తాను అని అంటాడా అని అంటాడు అలా అంటే బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అనిపిస్తే బాగుంటుందని అడగడు చక్కగా తెలుగు ట్యాన్ క్యాల్కులేట్ చేసి కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ అతి వినయం ధూత్ర లక్షణం మరి ధూత్తుడైనా అజ్ఞానము ముసుగులో తప్పించుకుపోయేటువంటి ప్రయత్నం చేయటానికి వీరి లేదు ఎంతో కొంత ప్రజ్ఞని మీరు పోగు చేసుకోవాలి సంగ్రహణీయ పోగు చేసుకోవాలి సంగ్రహించాలి కలవండి మాట్లాడండి చదవండి ఎంతో కొంత ప్రజ్ఞను సంగ్రహించండి ఆ ప్రజ్ఞతోటి ఇన్ని పక్షాలలో ఏది సత్పక్షము సన్మార్గమేది అని నిర్ణయించి ఆ మార్గంలో మీరు నడవాల్సి ఉంటుంది యాతి శృతి కపిలస్తి జ్ఞానాతిశయం ప్రదర్శయంతి ప్రదర్శిత ఆయన కపిల మతం వాళ్ళు శృతిని కోట్ చేశారు ఆ శృతి ఏమిటంటే ఋషిం ప్రసూతం కపిలం ఎష్టమయ్యే అని శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉంది కపిలు ఋషి అని శృతే చెప్పింది కాబట్టి ఇంకా కబిలుడు ఏది చెప్తే అదే ఖాయం అని ఒక పూర్వపక్షంలో భాగం ఉంది దాని మీద చెప్తున్నాను సో మీరు ఏదైతే ఒక శృతిని చూపించారు మా ముందు పెట్టారు ఆ శృతిలో కబినుడు ఋషి అని పదప్రయోగం ఉన్నది అంటే గొప్ప జ్ఞానం గొలవాదు వేదమే చెప్తున్నట్టుగా మనకు కనపడుతోంది అని చెప్పారు కదా మీరు నతయామీ కాపిలం మతం శ్రద్ధాన్ని ఆ శృతిని చూపించి ఋషిం ప్రసూతం కపిలం అనే శృతిని చూపించి ఈ కపిల సిద్ధాంతము వేదమునకు విరుద్ధంగా ఉన్నప్పటికీ మనం స్వీకరించవలసినదే మనం శ్రద్ధ అని ఆర్గ్యూ చేయడం సంభవము కాదు మీకు అర్థమైన కపిలుడు చెప్పిందే కరెక్టు కాదండి శృతికి విరుద్ధంగా ఉందండి కపిలుడు చెప్పింది అది మాకు తెలియదు శృతే చెప్పింది ఋషం ప్రసూతం కపిలం అని చెప్పింది కాబట్టి శృతే శాంక్షన్ చేసిన కపిల మహర్షి చెప్పింది ఎలా ఉన్నప్పటికీ కూడా మనం స్వీకరించాల్సిందే అని ఒక ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ సరికాదు ఎందుకో తెలిసిన కపిలమితి శృతి సామాన్యమాత్రత్వా శృతి సామాన్యంగా చెప్పింది కపిలం ఋషి ప్రసూతము కపిలము అని మొత్తం మానవాడి అందరినీ ఉద్దేశించి చెప్పింది తప్ప ఫలానా తాలీఖని పుట్టి అక్కడ ఉండిన పెద్ద మనిషి అడ్రస్తో సహా ఆ కపిలుడే అని ఏమీ చెప్పలేదు ఇప్పుడు సంతలో ఎర్రతలపాగాలు ఎంత పనుకుంటాయి చాలా పనుకుంటాయి అలాగే స్థుతి జనసామాన్యాన్ని ఉద్దేశించి కపిలుడు గొప్పవాడు ఋషి చెప్పింది ఆ కపిలుడు మా కపిలుడే అని అలా తెలియలేదు బహుశా మీ కబిలుడు కాకపోవచ్చు ఇంకో కబిలుడు అవ్వచ్చు నేను అవతారం వస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు అధర్మం పెరిగినప్పుడల్లా అవతారం వస్తాను అని చెప్పాడు అధర్మం ఎప్పుడు పెరిగిందో మీరు చెప్పండి బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెరిగిందా నెహ్రూ గారి కాలంలో పెరిగిందా ఇందిరాగాంధీ గారి కాలంలో పెరిగిందా రాజీవ్ గాంధీ గారి కాలంలో పెరిగిందా నన్ను చెప్పమంటారా అన్ని కాలాల్లోనూ పెరిగిందా మీరు ఎవళ్ళని అడిగినా ఏమని చెప్తారు కళ్ళుతో అండి అని చెప్తారు వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు కాదు ముగ్గురు కూర్చోవడం కాదు వాడు రెండు చేసేటంటే ట్యాంకు బండు మీద కారు ఆకారు పార్కింగ్ లేని చోట ఆపారు అంటే వీడు హోంగార్డు వేషం వేసుకుని స్టాఫ్ అనే స్టాప్ సైన్ పట్టుకుని హోంగార్డు వేషన్ ఎక్కరు షర్ట్ ఉంటుంది కదా రేషన్ వేసుకుని యాక్ట్ నువ్వు పాస్ చేయకపోవడం చోట పాస్ చేశావు కాబట్టి ఫైన్ కట్టు అని వారి దగ్గర రెండు రూపాయలు ఐదు ఫైన్ అన్నాడు నేను అంత తెచ్చుకోలేను నాకు రసీదు వద్దులే అని వీడు లోపాయి కాబడితే రెండు వందలకు తీసుకుని ఉదిలిపెట్టేసాడు రెండు తీసుకుని ఆ కార్ వెళ్ళిపోయింది వెంటనే పోలీసు బయటకు వచ్చి లాఠీతోటి వెళ్ళి భుజం మీదకి వచ్చాడు లేరా నువ్వెప్పుడు పోలీసుతో ప్రారంభించావు నువ్వెవడివి వాడు దొంగ హోంగార్డు కాదు దొంగవాడి వెయ్యి ఉండి హోంగార్డు వేషం వేసుకుని జనుల దగ్గర వసూలు చేస్తావు పదా స్టేషన్కి నిన్ను స్టేషన్లో లాకప్లో కూడా వేస్తా అని వీడు లాఠీకి చున్న దెబ్బ వేశాడు దెబ్బ వీలు పెట్టే బాబాయా వాడు రెండు వందలు ఇచ్చాడు నేను వంద టిబట్టుకు నీకు కోరిస్తా కాబట్టి దా పో నూట యాభై మూడు తీసుకో యాభైతో ఆ పో అని వీడు నూట యాభై తీసుకుని వీడు పోలీసు వెళ్ళిపోయాడు వీడు బయటపడ్డాడు వీడు అంటాడు కలియుగం వచ్చేసిందండి ఏమిటి కలియుగం ఏమిటో తెలిసినా పక్క కష్టపడి వసూలు చేసుకుంటే నూట యాభై ఏ ప్రయత్నం లేకుండా ఒక్క అసత్యం బలకక్కర్ లేకుండా ఆ కష్టమల్ని పీడించక్కర్ లేకుండా ఆ చెట్టు వెనకాల నిలబడి ఆ రెండు వందల్లో నూట యాభై కలియుగం కాకపోతే ఏం చేయటి మరి మన వాళ్ళు కలియుగం మాటలు ఇలాగే ఉంటాయి వాడెవడో అన్యాయం చేస్తే కలియుగం వచ్చింది వీరు చేసే అన్యాయాలప్పుడు కొంతయోగమే అది కలియుగం కాదు కాబట్టి రకంగా కలి అధర్మం వచ్చినప్పుడల్లా నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణుడు మాట అన్నాడు కనుక గీతలో ప్రతివాడు కూడా అదిగో ఆ శ్రీకృష్ణుడు అన్నది దా నేనే నేనే ఓ మహాత్ముడు ఇండియా మొత్తం మీద అట్ ఎనీ గివెంట్ టైం కనీసం ఆరుగురు కలిపి భగవానులు ఉంటారు అని మన ఆంధ్రప్రదేశ్లో ఒక కల్కి భగవాన్ ఉన్నాడు బెంగాల్లో ఎప్పుడూ ఒక కల్కి భగవాన్ ఉంటూ ఉంటాడు బెంగాల్ ఈజ్ అ టర్టైల్ గ్రౌండ్ ఫర్ కల్కి ఎప్పుడో ఒక కల్క్ ఉంటాడు పంజాబ్ అనదర్ ప్లేస్ లేర్ దే కల్కి మనం ఆంధ్రప్రదేశ్ మనం ఇక్కడ సౌత్ ఇండియాలో కూర్చొని మనకి తెలియదు అక్కడ మరీ ఎక్కువ పంజాబ్ రాజస్థాన్ బెల్ట్ లో ఒక కల్పు ఉంటాడు ఇప్పుడు ఒక ఆయన చెప్తూ ఉంటాడు నేను కలికి నేను వాళ్ళు హిందీలోనో లేదో పంజాబీలోనో చెప్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థం కాదు అలాగే బెంగాల్లో తప్ప వాళ్ళు చెప్పిన అసలే అర్థం కాదు బెంగాల్లో ఒక ఈ రకంగా అరడల మంది కల్కీలు ఉంటారు కాబట్టి కపిలుడంటే మా కపిలుడే ఈ కల్కీయే కల్కంటూ ఏం ఇంకో కల్కి కల్కి ఎవరూ చెప్పలేరు అలాగే ఇంకా కలిగి ఇక్కడ కృషి ప్రసూతం కపిలం అంటే మీరనుకుంటున్న కపిలుడే కాదు ఈ సాంఖ్యా సిద్ధాంతాన్ని ప్రవచించిన కపిలుడు కానక్కడా వాస్తవానికి ఇంకో కపిలుడున్నాడు అన్యస్తి చె కపిల సగరపుత్రాణాం ప్రసత్తు వాసుదేవనాం స్మరణ స్మృతి అంటే స్మృతి అంటే రామాయణం ఇతిహాసాన్ని కూడా స్మృతుల కింద రెక్కరిస్తారు లేదా కపిలుడు అనగానే మా బుద్ధికి ఇంకో కపిలుడు గుర్తుకొస్తున్నాడు నువ్వంటున్న కపిలుడు అసలు గుర్తులు అవట్లేదు మాకు కపిలుడు అనగానే బృహింప్ర సూతం కపిలం మాకు గుర్తుకొచ్చే కపిలుడు నీ కపిలుడు కానీ కాదు మా గుర్తుకొచ్చే తతులుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో తెలుసిన రామాయణంలో ఉన్నాడు ఒక కపిలుడు ఆయన అసలు పేరు వాసుదేవుడు రంగును బట్టి కపిలుడని పేరు వచ్చి ఉండొచ్చు ఆయన సగలుని పుత్రులను భస్మం చేశాడు వీళ్ళు వెళ్ళి ఆయన్ని తపస్సు చెడగొడితే వాళ్ళని భస్మం చేశాడు ఆయన ఆయన మాకు గుర్తుకొస్తున్నాడు ఆయనే అంటే మీ కపిలుడు కాదు తర్వాత అన్యార్థ దర్శన ప్రాప్తిరహిత్య సాధకత్వాచనలోనూ చూడండి అది సంగ్రహవాక్యం దాన్ని తర్వాత వివరిస్తున్నారు కాబట్టి మనకు కొంత తేలిపోతుంది కొంచ ఈశ్వర ప్రతిపత్తి శేషస్థితి సర్వజ్ఞ పుస్త దర్శనం అనువాద మనా ప్రాప్తిశూన్య స్వాధ సాధకత్వ అనువాదమాత్రత్ సర్వజ్ఞిరీత్యా అన్యార్థదర్శన ప్రాప్తిరహిత్య సాధకత్వా చూడండి శృతి ఒక దర్శనాన్ని ఒక ఒక సత్యాన్ని మన ముందు పెట్టుకోవాలి అర్థము అంటే ఒక సత్యాన్ని శృతి మన ముందు పెట్టుకోవాలి అదే మన ముందుకు వచ్చి మనకి దారి చూపిస్తుంది తప్ప శృతి చేత స్వీకరించబడని సిద్ధాంతము మరి ఒకటి అది దానికి ప్రాప్తియే లేదు కాబట్టి ఇప్పుడు శృతి ఏమని చెప్తోంది ఆ పరమాత్మ జగత్తుకు మూల కారణము అని ఒక సిద్ధాంతం మన ముందు పెట్టింది దానికి భిన్నంగా పరమాత్మ అనేవాడు లేడు ప్రధానమే జగత్కారణము అనేది అన్యార్థము అన్యార్థ దర్శనము ఇప్పుడు వేదం చదువుకోవడం ప్రారంభిస్తే మీకు పరమాత్మ జగత్కారణము అనే దర్శనం ముందుకు లేక పరమాత్మ ప్రధానమే జగత్కారణం అనే ముందుకు వస్తుందా పరమాత్మయే జగత్కారణము అనే దర్శనమే ముందుకు వస్తుంది కాబట్టి పరమాత్మ ప్రధానము జగత్కారణం దర్శనమునకు ప్రాప్తియే లేదు అత్యే లేదు అసలు అది పిక్చర్లోనే లేదు వేరే వాడికి అది పిక్చర్లోనే లేదు అటువంటి పిక్చర్లో లేని శృతి విరుద్ధమైన దర్శనము కేవలము కపిలం అనే పదం ఎక్కడో మంత్రంలో ఎక్కడో ఉంది కాబట్టి అది ఆ సిద్ధాంతం అంతా ముందుకు అనే ప్రసక్తి లేదు అది సంగ్రహవాక్యం అన్యార్థ దర్శన ప్రాప్తిరహిత్య అసాధకత్వ ఇటువంటి సమస్య మనకి చాలా చోట్ల వచ్చింది ఈ సమస్య చాలా చోట్ల వచ్చింది ఇప్పుడు వీటిలో ప్రధానమైనది నేను ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ముందు ప్రస్తావించాను ఋగ్వేదంలో సూక్తములు ఉంటాయి ఉష సూక్తము అగ్ని సూక్తము వరుణ సూక్తము రాత్రి సూక్తము అహ సూక్తం పొగల్పు సూక్తం ఉన్నది తర్వాత చంద్రుడు సూర్యుడు మీరు ఏ దేవత చెప్తే ఆ దేవతకి సూక్తము ఋగ్వేదంలో ఉంటుంది తర్వాత జూదానికో సూక్తం ఉంది అక్ష సూక్తము అని జూదము దాని యొక్క చెడ్డదనము ఎప్పుడైనా కావాల్సి ఇక్కడ అక్ష సూక్తం మీరు చదివితే కూడా బాగానే ఉంటుంది నేను చదివాను అక్ష సూక్తం చాలా అందంగా ఉంటుంది మంత్రాలు సో దాన్ని మీరు విచారించడం అదే కానీ కూడా ఉన్నది కాబట్టి అక్ష సూక్తము తర్వాత నాసదీవ్య సూక్తము ఇలాంటి అనేకానేకములైన సూక్తములు మీకు రుద్వేగంలో కనపడతాయి అలాగంటే ఆ సూక్తముల లిస్టులో ఓ సూక్తం ఒకటి దాని పేరు బడిత్ సూక్తము అంటే ఆ బడిత అంటేమిటో నాకు తెలియదు సాయని భాష ఏంటో చూడాల్సి ఉంటుంది అదొక సూక్తం ఆ సూక్తంలో మధ్వ అనే భీమా అని ఇంకో మాట వస్తుంది భీమ అంటే భయమును పొందుకోవడు మృగన్న భీమముపహత్రుముగ్రం అనే రుద్రాధ్యాయంలో కూడా వస్తుంది కదా భీమ భీమం అనే మాట వస్తుంది మధ్వా అనే మాట భీమా అనే మాట వస్తాం దానికి మధ్వాచార్యుడికి సంబంధం లేదు అయినా కూడా వీళ్ళు ఏమవుతారంటే అభీమా నుంచి సరే అది భీముడే దీంతో మహాభారతంలో భీముడు అక్కడ ఏదో ఇంకా ఇంకో మాట ఏదో వస్తుంది అది వాయువు ఇంకో ఇది భీముడు ఇది మధ్వాచార్యుడు ఆ వాయువు భీముడుగా పుక్కాడు ఆ భీముడు మధ్వాచార్యుడుగా పుక్కాడు అవతారం వాయువు యొక్క అవతారం భీముడు భీముడు యొక్క అవతారం మధ్వాచార్యుడు కాబట్టి అయినా మధ్వాచార్యుడు మంచి వ్యక్తంగా ఉండేవారిని ప్రసిద్ధి ఉన్నది ఆయన కొంచెం ఆధునికుడు కదా శంకరు వాళ్ళతో పోలిస్తే తర్వాతి కాలంలో వచ్చిన ఆయన శంకరుడు బక్క చిక్కు ఉండేవాడా సన్నగా ఉండేవాడా కోలముఖం ఉండేవాడా అలాంటి వర్ణాలు నేను లేవు కాబట్టి ఏదో రఘువర్మ గారు ఒక బొమ్మ కొన్ని తీసారు కానీ మధ్వాచార్యులు చాలా గట్టిగా దక్కంగా ఆయన చాలా కాలం బతికే ప్రసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమంటారో తెలిసినా ఈ శంకరుడు బక్క ఇచ్చిన వాడు అల్పాయుష్కుడు అంటారు మనం శంకరుడు ముప్పై రెండేళ్లలో ఇంత గ్రహకారం చేశాడంటే మనం చప్పట్లు కొడుతుంటే అల్పాయుష్కుడు మాయావాది ఎందుకనే అర్థ అర్థాయుష్కుడుగా పోయాడు ఈ మాయావాదిని పలకడం మూలంగానే ఇదంతా మన శ్రీరాము గారు ఇదంతా రీచ్ చేయండి ఈ కాబట్టి ఎందుకంటే వాళ్ళు డెబ్బల వస్తారా మెయిన్ నేను చెప్తున్నది అథెంటిక్ నేను చెప్తున్నది అథెంటిక్ అథెంటిక్ అయినా మనకు ఎందుకు డబ్బులాట మీకు నలుగుద్ది తెలిస్తే సరిపోతుంది సో కాబట్టి ఆ వాయువు అవతారము భీములు భీముల అవతారము మా గురువు గారు అంచేతనే ఆయన చాలా కాలం నూట ఇరవై ఏళ్ళు బ్రతికారు ఏమో ఎన్నేళ్లు బ్రతికేవో ఏమో మంచి దిగంగా ఉండేవారు భీముళ్ళలో ఉండేవారు భీముడిలాగా ఉంటే పుష్టిని మనుకొస్తాం కానీ వేదాంతానికి మనుకొస్తాం సో వాటే వాళ్ళు భీముడు క్యారెక్టర్ చూడండి ఎంతసేపు కోపము వేషము తప్ప నుంచి ఏమున్నాయి క్యారెక్టర్లు ఏదో సో ఈ విధంగా పెట్టి కాబట్టి ఈ విధంగా వేదంలో మా ఆచార్యుడు ఉన్నాడు కనుక సూక్ష్మంలో ఋగ్వేదంలో ఉన్నాడు కనుక ఆయన చెప్పిందే ఖాయమలా చెప్తున్నాను కపిలుడు అది ఉంది కాబట్టి ఇంకా కపిలుడు ఏం చెప్తే అది కానీ అలా దొరుకుతుందా కపిలుడు అంటే మీ కపిలు మీరు అనుకుంటున్న కపిలుడు కాదు ఇంకో కపిలుడు అలాగే భీమా ఎక్కడొచ్చినాయి ఇంకా మీ భీముడే మధ్వా అని వచ్చింది అనుకోండి కాకపోవచ్చు మధు అలాంటిది ఏదో ఇంకో ఎనర్జీ అవ్వచ్చు అది కాబట్టి ఎక్కడైనా ముక్క కాబడితే అదిగో అంతఃప్రవిష్ట శాస్త్ర అజనానం ఇది ఇంకొకటి అది ఎవరో ఉన్నాడు ఎవరో పండితులు చూస్తున్నారు అంతఃప్రవిష్ట శాస్త్ర అజనానం అని ఇంట్లో ఏదో తంచుతో వస్తుంది పవమాన సూక్తంలోనే అక్కడ వస్తుంది అది ఒక ఆయన ఉన్నాడు ఏమంటే ఏదో శాస్త్ర మా శాస్త్ర అయ్యప్పేనా అంటే దేవుడికి ఎవరికైనా శాస్త్రాన్ని పెట్టుకోవచ్చు కాదు ఏదేమో కాదు కేవలం అయ్యప్పకే ఆ పేరు అలా కాదు ఇది నా ఎక్సెస్ అవకాశం ఎక్కడైనా చిన్న ముక్క కనబడితే అది పట్టేసుకుని అదో అదంతా మాగే కాబట్టి ఈ సిద్ధాంతం మా సిద్ధాంతమే కరెక్ట్ అనేటువంటి ఈ దృష్టి నుంచి సీ సరికాదు అన్యార్థ దర్శన ప్రాప్తిరహిత్య అసాధకత్వాత ప్రాప్తిరహితమైన అన్యార్థ దర్శనము మీకు దేని సాధించి పెట్టదు ఇది సంగ్రహవాక్యం నేను మళ్ళీ కోసం చర్చించాను మ్ప మ్ప మ్తాదా న్ాలు వ్టి న్నె రాలు క్ాలుంగ్.